అనుబంధం ముప్పై తొమ్మిది నిద్దిరించి బాలజలనిదివలెనే వద్దిక శ్రీరమనునికి నొత్తరే పాదములు వేగుదాకా చిత్తగించి విద్యలెల్లనాదరించి బాగుగా కృపారసము పంచి పంచి ఏ గతి పవలించినో ఎట్ల భోగించెనో యోగీంద్రవరదుని సరే ఉయ్యాలను వాలుగన్నుల రెప్పల వడదాకితను తావి చాలు కొన నూర్పుకలు చల్లి చల్లి నీలవర్ణపు గుణము నెరపుచు నొక కాలముకన్నుల దిప్పీ గరేదోమరా సరగుణయయోగ నిద్ర చాలించి లోకమెల్లా కరుణించదలచి వెంకటగిరిపై అరుదుగ సకల లోకారాధ్యుడాయ మించి విరివి నాలవట్లు విసరేసతులు